తెలుగులో ఏమనుందంటే పైగా విధమిముగా నిర్దేశించుటకు వీలు కలిగించే ధర్మము లేదు పరమాత్మ నుంచి లేవని శృతులు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ ప్రవేశం సమస్య అలాగే ఉంది ప్రవేశం కుదరలేదు ఇంకా మీకు లింక్ పెరిగిపోతుంది కొంతకాలం అంటే లింక్ పెరిగిపోతుంది లింక్ తెగిపోతుండగా చూసుకోండి ఎందుకంటే పూర్వపక్షాల సిద్ధాంతాలు అలా వస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పు ప్రవేశాన్ని ఎలా చెప్తావో చెప్పు ఏం చెప్పినా దానికి పుల్ల అడ్డు పుల్లలు వేస్తుంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంటే సరే చెప్తాను చూడు ప్రతిబింబం ప్రవేశ అవజీ చే నేళ్లలో కుండలో నీళ్లు పోసి బయట పెట్టారనుకోండి ఎండలో పెట్టారనుకోండి ఆ నేళ్లలో సూర్యుడి ప్రతిబింబము ప్రవేశిస్తుంది ఉంటుంది కనపడుతున్నది ఇంట్లో నీళ్ళలో చూడండి ఇంట్లో నీళ్ళలో చూడండి సూర్యుడు బిమ్మం ఉందా ప్రతిబింబం లేదు ఎండలోకి తీసుకెళ్తే బింబం వచ్చింది అంటే బిమ్మం దాని లోపల దూరింది ప్రవేశించింది అన్నట్టుగా అది ఉపచారమే అయింది మళ్ళీ ఇలా చేసింది కొన అలాంటి గజనా చూసుకోండి అంతఃకరణంలో ఆ చైతన్యము ప్రతిఫలించింది దానికే ప్రవేశం మీ పేరు అలా కానీ ఉంది కదా సమాధానం అని సమాధానం చెప్పారు అద్దమునందు ప్రతిబింబము ప్రవేశించినట్లుగా పరమాత్మ జగత్తం ప్రవేశించినట్టు ఇప్పుడు అద్దం ఒకటి కొత్త అద్దం కొనుక్కొచ్చారు చీకటి దగ్గర పెట్టారు దాని చుట్టూ కాగితాళి కట్టి పెట్టారు తాళ్లతో ఈ తాళ్ళన్నీ ఉప్పేశాయండి ఉప్పేశారు దీపం వేయండి వేశారు ఇప్పుడు అద్దంలో అర్థం ముందు నిలబడి వెళ్ళి ఎవరు నిలబడాలి ముందు పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి నిలబడతారు నిలబడేది కాదు అందరూ తప్పట్లు పెడతారు నేను కోసం తప్పట్లు కొట్టారు కోసం కాదు ఆయన అర్థం ముందు అక్కడే ఉన్నాడు కా ప్రతిబింబం ప్రవేశించినందుకు తప్పట్లు కొట్టారు మీరు దేవాలయాల్లో ఇలాంటి కస్టమ్స్ ప్రవేశిస్తారు ప్రవేశపెడతారు ఎవడో ప్రవేశపెడతాడు ఎక్కడో ఏదో ఉపనిషత్తులు ప్రవేశమోనే ఏదో మాట ఉంటుంది అర్థమని ప్రతిబింబము కదా ఇక్కడ వాళ్ళు ఆ ఉపనిషత్ పాఠంలో ప్రతిబింబం ప్రతిబింబం ఉంటున్నారు మన దేవుడికి కూడా ఇది పెడదామని గౌరవ పెట్ట అద్దాల మండపం దానికి మళ్ళీ మండపం అని పేరు పెట్టాలి ప్రతిదీ మండపం అక్కడ ఉండే రోజు అలాగే సిమెంట్తో కడతారు దానికి పేరు పెట్టడం అక్కడ అద్దాలు చుట్టూ పెట్టడం ఆ అద్దాలు చుట్టుపెట్టి దేవుణ్ణి తీసుకెళ్లి ఉత్సవ విగ్రహాన్ని తీసేలా మధ్యలో కుదురు మళ్ళీ పూగులు పూజలు మా ఉత్సవము ఇదేది మళ్ళీ సన్నాధానం ఇదేది వీళ్ళకి జాతనైంది అంతా చేసి ఈ అర్థాలలో దేవుడు ప్రవేశించాడు అని చేస్తున్నాడా లేదా ఎంత పెద్దదో ఇది పెద్ద కార్యక్రమం అర్థాలకి తిరుపతిలో ఉండే ఉంటుంది దేవుడు ఈ ముందు ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతుంది ఒక చోట ఉంటుంది మంచిది సో ఆ విధంగా పరమాత్మ జగత్తులో ప్రవేశించాడు అని అనుకోవాలి నువ్వు అని సమాధానం చెప్పాడు ప్రశ్న డాంగ్వేజ్ మళ్ళీ గాంగ్వేజ్ కూడా ప్రశ్న స్వస్వంతరేణు విప్రకర్షనుపత్తే ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు అర్థంలో ప్రవేశించాలంటే ఏంటంటే అర్థం ఉండాలి అర్థం కంటే వీడు వేరుగా ఉండాలి వీడి కంటే అర్థం వేరుగా ఉండాలి అప్పుడు వీడు వెళ్ళి అర్థంలో అర్థం ఉంది నిలబడితే ప్రతిబింబం అద్దంలో ప్రవేశించినట్టు అవుతుంది భేదం ఉండాలి సర్వదా సృష్టికి ముందే ఉంది పరమాత్మ ఒక్కటే ఉన్నది పరమాత్మ అర్థం ఇటు రెండవది లేదు కాబట్టి రెండవది లేనప్పుడు పరమాత్మ వెళ్ళి అర్థంలో ప్రతిబింబం అవ్వాలంటే అర్థం ఉండాలి దాంట్లో ప్రతిఫలించాలి రెండవది ఉండాలి రెండవది ఏది లేనప్పుడు ఇక అది ప్రతిఫల ప్రతిబింబము అనేది పోసగలదు కదా అని మళ్ళీ సమస్య సో ఇంకొక వస్తువు ఉండాలి వస్తువంతరం ఉండాలి పరమాత్మ ఒక వస్తువు వస్తువు ఉండాలి ఈ వస్తువుకి ఆ మధ్యలో డిస్టెన్స్ ఉండాలి అప్పుడే ప్రతిబింబం అనేది కుట్టుతుంది నీళ్లు ఎక్కడ ఉంటాయి సూర్యుడు ఆ పైన మధ్యలో డిస్టెన్స్ ఉంటాయి సూర్యుడు నేలలోనే ఉంటే ఇంకా ప్రతిబింబం అయి ఉండదు సూర్యుడు నేల కంటే బయట ఉన్నాడు కనుక నీళ్ళనే పదార్థం సూర్యుడు కంటే వేరుగా నేల కంటే వేరుగా సూర్యుడు ఉన్నాడు కనుక ప్రతిబింబము ప్రవేశించినది అనేది కుదుర్తుంది పరమాత్మ విషయంలో ఆయుధంగా వర్ణించడానికి వీలు లేరు తెలుగులో ఎవరంటే ఎందుకంటే పరమాత్మకు మరి ఒక వస్తువుతో విడివడి ఉంట సంభవము కాదు విప్రకాశానికి విడివడి ఉండాలి అర్థము వంటి మరి ఒకటి విడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతిబింబము సంభవము అని తెలియదు రాష్ట్రం కాబట్టి ప్రవేశ ప్రతిబింబ మాత్రం మీద ప్రతిబింబం పడింది అని చెప్తే మధ్య సిద్ధాంతంలో ఈ ప్రతిబింబ అన్నది చాలా పెద్ద చర్చ అక్కడ విప్రకాశం ఉంటుంది అంటే దేవుడు వేరు జగత్తు వేరు ఆ దేవుడు ప్రతిబింబం జగత్తులో పడుతుంది ఆ ప్రతిబింబం లేదు అన్ని భిన్న భిన్నములే అన్ని సత్యములు జగత్తు సత్యం దేవుడు సత్యం ప్రతిబింబం సత్యం అన్ని సత్యములు అలాగా ఉపనిషత్తులో కుదరదు మీరు పోరాటంలో పెట్టుకొచ్చు కానీ ఉపనిషత్తులో అలా కుదరదండి ఇప్పుడు మీరు ఉపనిషత్తులో మా కఠోపనిషత్తు పూర్తయిన శుభ సందర్భంలో మేము దేవుడికి కళ్యాణం ఏర్పాటు చేస్తామంటే అక్కడ అలాగే కళ్యాణం చేయాలంటే దేవుడు వేరే ఉండాలి దేవి వేరే ఉండాలి లింగ భేదం ఉండాలి ఆయన పురుషుడై ఉండాలి అతని స్త్రీ అయిందంటే ఇంత భేదం ఉంటే కానీ అలాగే ఈ ప్రతిబింబానికి కూడా అవిప్రకర్ష విడివిడిగా విడిపోయి ఉండడం అనేది ఉండాలి అదేమీ లేకుండా పరమాత్మ అద్వయము అని సందర్భంలో మరి ఉపనిషత్తు అంటే అదే కదా ప్రవేశం ఎలా కుదురుతుంది ఈ పేసి ఈవేళ మొదలు పెట్టేది ఈ ప్రవేశపేషి పట్ల పిలిచే టీ పడే సమాధాన సమాధానం ఎలా దిపరేరు ద్రవ్యే గుణప్రవేశి ద్రవ్యే గుణప్రవేశ సమాధాన లేదు అంటే కొరే వయ విప్రకంస లేకుండా అంటే విడిపోయి ఉండడము అనే పరిస్థితి లేనప్పుడు కూడా ఇది దాంట్లో ప్రవేశించింది అని చెప్పచ్చు ఎలాగా ఇప్పుడు బంగారము ద్రవ్యం ఏమండి పచ్చగా మెరియు గుణం మనం ఇప్పుడు ఆ రెండు విడివిడిగా ఉన్నాయా బంగారం ఈ ఊళ్ళోనూ ఊళ్ళో ఉండే అక్కడి నుంచి అలా ఏం లేదు కదా రెండు కలిసి ఉన్నప్పుడు కూడా మనం అక్కడ ప్రవేశాన్ని మనం పెట్టవచ్చు ఎలా పెడతామంటే బంగారము మందు పచ్చదనము చొరబడ్డట్లుగా అని ప్రవేశాన్ని చెప్పచ్చు బంగారంలో పచ్చదనము చొరబడ్డ పరమాత్మ జగత్తులో ప్రవేశించినాడు నా ఇది ప్రభావం ఉంది కదా ఇప్పుడు బంగారము వేరు పచ్చదనము వేరు అనే సమస్య లేదు అలాగే జగత్తు కూడా పరమాత్మ కంటే భిన్నంగా లేనప్పటికీ జగత్తులో చైతన్య రూపంగా పరమాత్మ ప్రవేశించినాడు అని మనం అలా చెప్పుకున్నాం అంటే మళ్ళీ అక్కడ కూడా ఒక రకంగా ఉపచారమే అవుతుంది ఉపచారమే ఉంటుంది ఉపచారం అలాగే స్టేట్ అలా తీసుకో సమాధానం అని సమాధానం చెప్పారు దాని మీద కృష్ణ మళ్ళీ మళ్ళీ దాని మీద అబ్జెక్షణం అని దానికి అబ్జెక్షణం అది సంగ్రహవర్థం ఇప్పుడు బంగారు ద్రవ్యమునకు గుణము ద్రవ్యము గుణము బంగారం ద్రవ్యం పర్సదము గుణం వాళ్ళ పాస్టిక్ ఏమంటారంటే ద్రవ్యము ఆశ్చర్యము గుణము ఆశ్చర్యతము ఇప్పుడు కుర్చీ ఆశ్చర్యము నేను ఆశ్చర్య చూడాలి ఆశ్చర్యత కుర్చీని ఆశ్రయించి ఉన్నాను అయితే కుర్చీ కుర్చీకి నాకు తేడా ఉంది రెండు వేలు కానీ ద్రవ్యము గుణము దగ్గర పరిస్థితి లేరు అది రెండు విడదీయడం కుదరదు ఇక్కడ కూర్చి నన్ను విడదీయొచ్చు ద్రవ్యమును గుణమును నేను విడదీయలేరు ద్రవ్యము బంగారము పశ్వదనము గుణము ఆ రెండింటినీ విడదీయలేరు దాంట్లో ద్రవ్యము ఆశ్చర్యము చూడండి ఆధారము గుణము ఆధేయము లేకపోతే ఆశ్చరితము అటువంటి సందర్భంలో ఆ రెండు ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి కాబట్టి ఆ గుణం వెళ్ళి ఆ ద్రవ్యంలో ప్రవేశించినట్టుగా మనం చెప్పుకోవచ్చు పరమాత్మ దగ్గర అలా కూడదు ఎందుకంటే పరమాత్మ ఇంకొక దాన్ని ఆశ్రయించి అనేది సంభవం కాదు జగత్తు ఆశ్చర్యము పరమాత్మ ఆశ్చర్యతము అయితే ద్రవ్యము గుణం ప్రవేశించినట్టుగా జగత్తు పరమాత్మ ప్రవేశించారు చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశము లేదు ఎందుకని అనాశ్రికత్వ పరమాత్మ దేన్ని ఆశ్రయించి ఉన్నవాడు కాదు కొడుక దాన్ని వివరించారు చూడండి నిత్య పరతంత్రస్య ఆశ్రిత్య గుణే ప్రవేశ ఉపచంగతే గుణము సర్వకాలముల ఎందు ద్రవ్యముపై ఆధారపడి ఉంటుంది అంటే నాకు పచ్చదనాన్ని చూపించండి మీరు ఎవరైనా పచ్చదనాన్ని చూపించండి ఎక్కడ చూపిస్తారు దాన్ని ఏదో ఒక ద్రవ్యాన్ని చూపించి దాని ఎందు చూపించాలి మీరు ద్రవ్యం చూపించకుండా పచ్చదనాన్ని చూపించగలరా చూపించండి ఎందుకంటే ద్రవ్యము సర్వకాలముల ఎందు గుణము నాకు ఆశ్చర్యముగా ఉంటూ ద్రవ్యము యొక్క ఆశ్రయము లేనిదే మన జాలదు అది ద్రవ్య గుణ సంబంధము ఇప్పుడు మీరు పరమాత్మకి కనుక అలా చెప్పినట్లయితే ద్రవ్యమునందు గుణము ప్రవేశించినట్టుగా పరమాత్మ జగత్తులో ప్రవేశించారు అని కనుక మీరు చెప్పినట్లయితే జగత్తు స్వతంత్రం అవుతుంది పరమాత్మ పరతంత్రుడవుతాడు అదే అంటున్నారు నో బ్రహ్మణ స్వాతంత్ర్యవణాత్ ప్రవేశ ఉపపద్య పరమాత్మ స్వతంత్రుడు పరమాత్మ వచ్చి జగత్తును ఆశ్రయించి ఉండడము గుణము ద్రవ్యమును ఆశ్రయించినట్లుగా పరమాత్మ జగత్తును ఆశ్రయించి ఉండడం అనేది పొందగలే పొందడు ఒక పరమాత్మ జగత్తును ఆశ్రయించి ఉన్నట్లయితే అప్పుడు మీరు చెప్పచ్చు ద్రవ్యమునందు గుణము ప్రవేశించినట్లుగా జగత్తు ముందు పరమాత్మ ప్రవేశించినాడు మరి యథార్థమైన ప్రవేశం కాకుండా ముఖ్య ప్రవేశం కాకుండా ఉపచారం గౌణ ప్రవేశ ఉపచారం చేత ప్రవేశించినట్టుగా మాట వరసగా అలా చెప్పుకోవచ్చు కాబట్టి మాట వలసకి కూడా జగత్తు పరమాత్మకు ఆశ్చర్యము అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ద్రవ్యము నుండి గుణము ప్రవేశించినట్లుగా పరమాత్మ జగత్తు నుండి ప్రవేశించాడు అని చెప్పేటువంటి అవకాశమే లేదు అని మళ్ళీ ఆ సమాధానాన్ని కొట్టిపారించాడు మళ్ళీ జీవితీ ప్రశ్న మిగిలింది ప్రశ్న మిగిలిందంటే నువ్వు నువ్వు ప్రవేశం ఎలాగో చెప్పు అనే ప్రశ్న మిగిలింది అప్పుడు ఈ సమాధానం ఇప్పయని ఇంకో సమాధానం కొన్ని పండులో బింగ ప్రవేశించినట్టుగా జగత్వనందు పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పి అండ్ ఈ చర్చ చాలా గొప్ప చర్చ ఎందుకంటే ఏ రోజైతే మీరు పరమాత్మను దర్శిస్తారో ఆ రోజు వీళ్ళు జీవన్ముక్తులు ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే సాయంకాలం బస్సు టికెట్ కొన్ని ఎక్కడ వెళ్ళాలంటే మొదలు పెట్టకూడదు జరిగిందాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే సర్వమునందు ఉన్నాడు చెట్టునందు పొక్కలందు సర్వమునందు పరమాత్మ ఉన్నాడు కోతుల యొక్క పరమాత్మ ఉన్నాడు అక్కడికి ఎప్పుడు వచ్చేడయ్యా అంటే వచ్చేడేవయా కోట్లు కుక్కగానే ఆయన నాతో కాబట్టి మీరు సర్వమునందు పరమాత్మను దర్శించగలగాలి అంటే సర్వమునందు పరమాత్మ దూరి ఉన్నాడనమాట దీన్ని గాడీ స్లేయింగ్ ఫీల్ అన్నారు గాడీ స్లేయింగ్ హై అండ్ స్పీ అన్నారు రెమర్శ అన్నాడు అలా మీకు ఒక మూర్ఖుడు కనపడతాడు వాడి మూర్ఖుడు అని మీరు నిరసిస్తారు మూర్ఖుడు కానీ దేవుడు కాలేజీ మూర్కుండాగా ఉన్నాడు దేవుడే మూర్ఖుళ్ళగా ఉన్నాడు దారి ప్లేయింగ్ ఫుల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు గరి వాళ్ళు కనుకడతారు గరి ఇళ్లలో ఉంటారు గరి అందరూ చాలా డౌన్సులో ఉంటారు బాగా వస్త్రాలు విధరిస్తారు ఆభరణాలు ధరిస్తారు పొందుతులైతే ఇంకా సూట్లు బూట్లు ఇస్తుంటారు ఈ మొత్తం పెద్ద పొంపలో బిగ్ సందర్భంలో ఒక పూలు ఉంటాడు ఒక వెళ్ళి వాటర్ ఉంటాడు పురుషుడు మరి చదువు రాదు సంధ్య రాదు ఎవరైనా తిండి పెడితే ఏదైతే లేకపోతే బండపాయగా పడుకుంటాడు జడ జడ సంతో ఒకప్పుడు స్త్రీలు అలా ఒక స్త్రీ అందరూ స్త్రీలు చాలా గరుషులుగా ఉంటారు చాలా గరుషులు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడలేదంటే భోగ పదవి సమాధానాలు చాలా గరుచుగా ఉంటారు ఆ గడుసు యువతుల సముదాయంలో ఒక అమ్మాయి ఉంటుంది అమాయకంగా ఉంటుంది తిరిగితే కళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది తప్ప ఏమి మాట్లాడదు నన్ను తిరుగుతున్నారు నీళ్ళని కళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది అంతే తప్ప తిరిగి తిట్టడం అడగదు తిరిగితే మళ్ళీ తిరిగి తిరిగితే ఎప్పుడైనా ఇంకా మళ్ళీ తిరుతారా ఆ గడుసు ధనం ఉంటే సమస్య ఉంది ఆ గడుసు ధనం ఉండదు నన్ను భోజనం చేస్తూ అదిగో నేను భోజనం చేస్తుంటే కూడా నన్ను దిగుతున్నారు అని కళ్ళ ముందు నిలు పెట్టుకుంటే ఎంత కష్టం అనిపిస్తుంది చూడండి సో ఆ రకంగా ఉంటారు వాళ్ళు ఫుల్ వాళ్ళకి ఇంకా వేరే లేదు వాళ్ళు ఇగ్నరెంట్ అండ్ ఇన్నోసెంట్ ఇగ్నరెంట్ ఇన్నోసెంట్ వాళ్ళు ఎందుకు కొరగాలి వాళ్ళు దేవుడు ఆ రూపంగా ఉన్నాడని అమర్థం చెప్పాడు వాళ్ళని మీరు మూర్ఖులు అనుకునే దేవుడు ఆ ఎంత మోసం చేస్తున్నాడో చూడండి దేవుడు దాపరికం చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడివాళ్ళం మీరు దాముకోవాలి దాముకుంటే వాడు ఎవరో వచ్చి పట్టుకుంటాడు ఇప్పుడు దేవుడు ఆ గేమ్ ఆడుతున్నాడు కొంత హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడు మనం పట్టుకోవాలి వీ హెవ్ టు సీక్ హైడ్ హీజ్ హైడింగ్ వీ హెవ్ టు సీక్ అది హైడ్ అండ్ సీక్ ఎక్కడ హీజ్ హైడింగ్ వేర్ హీజ్ హైడింగ్ ఎవర్ వేర్ ఇది తెలుసుకోవాలి దాని దృష్ట్యా శంకరుడు ఆ ప్రవేశ స్థితిని బిల్డప్ చేసుకొస్తున్నారు మొత్తం మీద సమాధానం చెప్తున్నారు కావని పందులో గంఘ ప్రవేశించినట్టుగా దేవుడు జగత్తులో ప్రవేశం అని సమాధానం సజెస్ట్ చేశారు ప్రశ్న వేసి వాడు వాడికి ఉపద్రంతున్నారు పత్తి వినా జాతి ధర్మవత్వ ప్రసంగా పండులో గింజలాగా జగత్తులో దేవుడు ప్రవేశించేటంటే దేవుడు సవయవం అవ్వాలి జగత్తు పరిచ్ఛిన్నం కదా ఆ పరిచ్ఛిన్నమైన జగత్తులో చిన్న మరి దానికంటే చిన్నదిగా ప్రవేశించేటంటే దేవుడు సవయవం అవ్వాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో ఏం చెప్పారంటే ఈ జీవులందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో విష్ణువు వేరుగా ఉంటారు కానీ నిత్యముక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు విష్ణువు లోపలు ఉంటారు విష్ణువు కంటే కాదు విష్ణు లోపలే ఉంటారు విష్ణు లోపలి వస్తానంటే ముందు స్వామిజీ చాలా వేరే ఆయన చుట్టూ లోపల ఉంటుంది కొత్తలో కొత్తలో ఉంటారని చెప్పాలి వీళ్ళందరూ వెళ్ళి కొత్తలో ఉంటే ఆయనకి ఎంత నివసించండి అది దాని ఆయన ఇంకా ఏదో వ్యాఖ్యానం చేసి జనాలను అందరినీ లభిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ కనుక దేవుడు సాలయవుడు అవుతాడు ఆయనకు అవయవాలు ఉన్నాయి జగత్తు దేవుడు కంటే ఆ జ ఆయనకు కూడా వేవాలు ఉంటాయి ఆ వేవాలుతోటి ఆ దేవుడు జగత్తు అంటే పండు లోపల ప్రవేశిస్తాడు ప్రవేశించి పండు పెద్దదవుతుంటే గింజ కూడా పెద్దదవుతుంది ఈయన పెద్దదే ఉంటాడు అది ఎండిపోతే గింద కూడా వెళ్ళిపోయి నత్తకైనా ఆ క్షయం కూడా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి తర్వాత గింజ పుడుతుంది తర్వాత దేవుడు కూడా పుట్టాడు గింద నశిస్తుంది దేవుడు నశించాడు ఈ సన్మానం ఆ దేవుడికి వచ్చేస్తాయి అది అంగీకారం కాదు ధర్మత్వం బ్రహ్మణ సో పరమాత్మకి పుట్టుట పెరుగుట తర్వాత సావయవత్వము మొదలైన ధర్మములు లేవని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే శృతి ఏమని చెప్తోంది అజోయ్యాతి శృతి న్యాయ విరోధాత్ అజహ పుట్టుక లేనివాడు అజరహ అంటే పెరుగుత పెద్ద జగుత లేనివాడు అనే శృతి చెప్తాడు ఆ శృతికి విరోధం న్యాయం కూడా న్యాయం కూడా న్యాయానికి విరోధం న్యాయానికి విరోధం ఏంటో తెలుసునండి జగత్తు పరమాత్మ కంటే పెద్దదవ్వడం పరమాత్మ జగత్తు చిన్నదవడం పరమాత్మ కొత్త లోపల జగత్తున్న మానేసి జగత్తు కొత్త లోపల దేవుడు ఉన్నాడని చెప్పడం ఇవన్నీ విరోధాలు పొడిపిస్తున్నాయి అది న్యాయం వెళ్ళంటే ఈ తిట్టుట పెరుగుతా అనేవి కార్యానికి చెందిన గుణాలు తప్ప కారణమునకు చెందిన గుణాలు కావు పరమాత్మ కారణము కార్యము కాదు కాబట్టి కార్య గుణములను కారణమునందు ఆరోపించినట్లు అవును అది న్యాయ వివరణం ఓకే కాబట్టి ఫలముందు బీజము వలె ప్రవేశించాడు అని చెప్పుక పోస్తూ మరైతే ఏం చేయడం అన్య ఏ సంసారీ పరి చిన్న స్థప్రవిష్ట ఇది చేస్తున్నానంటే నిన్ను దేవుడు జగత్తులో ప్రవేశించేడని చెప్పి నిన్ను ఒప్పిందట నా వల్ల కాదు కాబట్టి దేవుడు ప్రవేశించాడనే మాటని నేను చూసి పక్కన పెట్టస్తున్నాను దేవుడు ప్రవేశించలేదు మరి ఎవడో ఒకడు ప్రవేశించాలి కదా జీవుడు ప్రవేశించాడు జీవుడు పరీక్షితుడు కదా కాబట్టి మీకు చెప్పిన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఏమిటంటే ఈ ప్రవేశించిన దేవుడు కాదు జీవుడు అంటే సంసారి అంటే మరి జీవుడు దేవుడు ఒకటి కాదా మరి అంటే ఒకటి కాదు లేదు ద్వైతంలోకి వస్తే కానీ మీది లేని కొట్టదు రైత పూర్వం ఇవన్నీ పూర్వపక్షాలు మీరు ఒక తోట పెట్టేసి సిద్ధాంతాలు తీసేసి పూర్వపక్షాలన్నీ ఒక తోట పెట్టేస్తే పెద్ద ద్వైత గ్రంథం తయారవుతుంది అలాగే తయారయ్యే ద్వైత గ్రంథం సిద్ధాంత అలా నేను మీకు తెలిసి చెప్తున్నాను అలాగే తయారు చేస్తున్నాను అలాగే తయారైతున్నాను పాప ఇదే ఈ పొరపక్షాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి పుస్తకాలు రాసేస్తున్నారు దీన్ని బ్లోఅే వినేటువంటి వాళ్ళని కొంత భక్తుల్ని పెట్టుకోవడం యాభై మంది వంద మందిని భక్తుల్ని కట్టి పెట్టుకోవడం ఈ భక్తులు ఎందుకంటే ప్రతిదానికి తలమూర్తమే ప్రధాన లక్షణంగా పెట్టుకుంటారు భక్తులు అంటే అలాగే ఆమె స్వామి అలాగే అమ్మవారి వంట చూసి కలంబట కలర్మట అని ఏదో అలా చెప్తుంటే భక్తులు అలా శ్రద్ధగా ఉంటూ ఉంటారు ఆ రామాయణంలో ఉండేది ఏదో ఇంకా ఎంత అవసరం ఏదో లభిస్తూ ఉంటారు ఈ రామాయణంలో ఇంకో రామాయణంలో ఉంటుంది ఆయన రామాయణం రామానంద సాగం తీసేడు చూసాడు ఆ రామాయణంలో అంత కూడా అయినా కానీ మనం ఒకటే ఆయన ఈ కథ ఈ హింది గ్రంథములపై ఆధారపడి తయారైనది అని నిష్టి చెంది అంతటికి ఈ ఎపిసోడ్కి అని చెప్పారు రామాయణ ఇదే గ్రంథంపై ఆధారి అని వారితో దాంట్లో వాల్మీకి రామాయణం పేరు ఎక్కడా ఉంది సంబరామాయణం ఉంది తులసీదాస రామాయణం ఉంది ఇలాంటి వరదం రామాయణాలు కాబట్టి ఆయన ఎవడైనా ఎవరైనా ఈ చాకు ఈ ఖాతీ భుసిండి ఏంటో ఉంది ఇప్పుడు ఎక్కడా వాల్మికులు లేదంటే వాల్మీకులు అది ఉండక్కర్లేదండి అది కబ్బ రామాయణంలో ఉందని చెప్తాను ఏమో ఈ డైలాగు ఇలా ఎక్కడా లేదా అంటే కాబట్టి ఈ దేవుడు ప్రవేశించేదని నిలబెట్టే పరిస్థితి లేదు కాబట్టి దేవుడు కాదు జీవుడే ప్రవేశించాడు దేవుడి కంటే భిన్నంగా ఉన్నాడు జీవుడు భిన్నంగా ఉండాలి ఏవైతే దేవుడు ప్రవేశించలేదు జీవుడు ప్రవేశించాడని చెప్పాలంటే భిన్నంగా ఉండాలి దేవుడు దేవుడికి జీవుడికి తేడా చెప్పాలి దేవుడు అసంసారి జీవుడు సంసారి మన వల్లే ఏం చేశారు కృష్ణ దేవుణ్ణి సంసారం చేసి చెప్పాలి వీళ్ళు సంసారంలో వీళ్ళు సంసారంలో ఉండి ఈ సంసార లక్షణములన్నిటినీ జీవరించారు రామతీర్థం ఏమున్నారంటే ఎద్దులన్నీ కలిసి పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ ఏర్పాటు చేశారు ఒక రెలిజియస్ పార్లమెంట్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ కాదు ఎద్దులన్నీ కలిసి రెలిజియస్ పార్లమెంట్ని నిర్వహించాయి ఆ రెలిజియస్ పార్లమెంట్లో దేవుడి యొక్క పెట్టుకున్నాయి ఆ ప్రతిమ ఏ రూపంలో ఉంటుంది ఒక ఎద్దు రూపంలో ఉంటుంది అని రామకే చేపని వివరే కాలం జరుగుతాడు సో మన వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఒక సంసారంగా తయారు చేసుకుంటారు అచేతనే వీళ్ళు ఏమంటారో తెలిసినా రాత్రి పది అయ్యేటప్పటికీ తలుపులు వేసేసి తెరలు వేసే అలా అంటే దేవుణ్ణి నిద్ర మీరు చెడగొట్టేస్తున్నారని సంసారే దేవుడు అంటే సంసారే ఇక రాత్రి పన్నెండు గంటల దాకా మీరు దక్షిణ దర్శనాలను చెప్పేసి క్లీన్ పెట్టేసి దర్శనాలను ఏం చేస్తుంటే దేవుడికి నిద్రపోయే టైం లేదు మళ్ళీ సుప్రభాతవాన్ని మళ్ళీ పౌతత్వం నాలుగేళ్లకి మొదలు పెడతారు ఆయనతో అవకాశం లేదు అని దాంతో అని ఒక ఆయన దీన్ని లేవకేస్తారు లేవకేసిన ఆయన అలా లెవెస్తే దాని మీద టీటీడీ దేవుడు నిద్రపోడు సురి యహ ఆయన ఎప్పుడు నిద్రపోడు కాబట్టి ఇలాంటి పిచ్చిప్రెషన్ మీరు వేయద్దు అని చెప్పచ్చు కదా వాళ్ళకి అలా చెప్పకపోగా వాళ్ళు జుట్టు తీసుకున్నారు సమస్య పెట్టారు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏమిటి దర్శనాలకి రైతులు తగ్గించడమా రైతులతో పోరాటాన్ని కొంచెం ఇది ఏడు పరిష్కారం ఏడు నిద్ర తగ్గిపోతుందని ఒక వాలిడ్ పాయింట్ ఆయన రెస్ట్ చేశాడు అని వాళ్ళు జుట్టు తీసుకున్నారు నన్ను సలహా ఇస్తే నేను చెప్పుకునేవాడిని ఆయనకి నేను చెప్తాను సమాధానం దాచుకోండి ఎవడు కులీడు నిద్రపోరుగా దేవుడు స్కూల్ నిద్రపోకపోతే ఈ దేవుడు ఎందుకు నిద్రపోతాడు ఆయన నిద్రపోడు అన్నమాట చెప్పే శక్తి సరిపోతుంది మీ కార్యక్రమం మీరు తెలుసుకోండి నేను సలహా ఇంతవరకు ప్రశ్న సమాధానం వచ్చింది కదా ఇప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తారు ప్రవేశించింది జీవులే దారి పక్కకు పెట్టించేప్పటికీ ఇప్పుడు ఇంతవరకు సమాధానాలు చెప్పిన వాళ్ళు సిద్ధాంతి కాదు ఇప్పుడు సిద్ధాంతిని అంటే చర్కెలకు తన సమాధానం ఇప్పుడు చెప్తారు ైక్షమూ వ్యాకరణీత్యాశవ్యాకరణకర్తృపే కాబట్టి జీవుడు సంస్ దేవుడు గంట జన్వడు ప్రవేశ జగనే మాట తప్పో అదను ఆపించ ఎందుకంటే సాంద్రోజం తీసుకో అక్కడ ఏమనుంది సదేకమేవ సౌమ్యే సమగ్ర ఆసీత్ ఆ పరమాత్మ సత్రూపంగా ఉండెను సృష్టి జగత్త కూడా పరమాత్మ రూపంగా సద్రూపముగా ఉండెను సేయం దేవత ఇక్షత ఆ సత్తుని దేవత అని నిర్దేశిస్తారు అంటే చైతన్య రూపమైన సత్తు జగసత్తు కాదు ఆ దేవత సంకల్పించను అని మొదలుపెట్టి ఎవరు సంకల్పించింది తేజ తేజ తేజ రూపంగా ప్రకటమవుతాను అబ్బురూపంగా ప్రకటమవుతాను అన్న రూపంగా ప్రకటమవుతాను ఈ తేజోవర్ణములో సమావేశం చేత జగత్తు నిర్మాణమయ్యి నేను ప్రవేశిస్తాను అని ఆ దేవత చెప్పింది కాబట్టి ఏ దేవత రూపంగా ప్రకటన అవ్వాలని సంకల్పించినదో దేవత ఆ జగత్తు నిర్మాణమైన తర్వాత దాంట్లో ప్రవేశించేది కాబట్టి సృష్టి సంకల్పించిన దేవత అదే దేవత సృష్టి చేసిన దేవత అదే దేవత జగద్పంగా ప్రకటమైన దేవత అదే దేవత ఆ జగత్తులో ప్రవేశించిన దేవత కూడా అదే దేవత అని మనకి స్పష్టంగా సృష్టి చెప్తోంది అంతేగాని సృష్టించిన వారి దేవుడు ప్రవేశించిన వాడు జీవుడు ఇంకొకటి ఎవరో వచ్చాయనే ప్రసక్తి లేదు అది చార్దోక్యం ఇంకా ప్రయత్నం అనుమానండి కథష్ రా విషత్ ఆ పరమాత్మనే సృష్టించినది సృష్టించి ఆ పరమాత్మయే తర్వాత ప్రవేశించినది తత్ప తత్ రాశత్ అని సృష్టించినది ఏదో అది ఏం ప్రవేశించినట్లు అని చెప్పారు తప్ప దేవుడు సృష్టించాడు దేవుడు ప్రవేశించాడని అక్కడ లేదు అది చైతరీయం ఇంకా ఐకరేగంలో సార్ ప్రాపద్ జగత్తుని పరమాత్మ సృష్టించాడు సహా ఆ పరమాత్మే జగత్తును సృష్టించాడు సృష్టించి కింద కాళ్ళు పరిణతల అలా సృష్టించాడు విరాట్ దేహ విరాట్ అలా ఊహ ముఖ సూత్రంలో కాబట్టి కాలు కింద పైన తల ఆ విధంగా సృష్టించాడు సృష్టించి దాని లోపలు ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు అంటే కృష్ణ ఏతానం ఏతానం ఏతమే సీమానం విటాసిగా సీమ సీమ అంటే పాపిడి పాపిడి లేకపోతే పాపట పాపట అంటారా పాపిడి అంటారా ముందు ఈ పాపటని తలకి పాపడు ఉంటుంది కదా ఆ పాపడని ఇలా చీల్చి అన్నీ చీలించి ఏతా ద్వార ఆ ద్వారకుండా ఒకరు ప్రవేశించాడు అని చెప్పారు కాబట్టి అక్కడ కూడా అది కూడా కవిత్వం చెప్పినట్టుగానే చెప్పారు కాబట్టి ఎవరు సృష్టించాడో వాడే ప్రవేశించినట్టు చెప్పారు సృష్టించిన వాడు ప్రవేశించిన వాడు మరోహడు కాదు సర్వాణి రూపాన్ని విచిత్రీరను యస్ ఇది పురుష సూక్తంగా ఉంది దీనికి అర్థం ఏంటంటే ధీర సో అర్థం నేను రాశా ఈ ధీరుడు ధీరుడంటే సమష్టి బుద్ధిశక్తి స్వరూపుడు పరమాత్మ అంటే బుద్ధి ఇద్దరికే సమస్య ఉంది మహత్తత్వం అది ఆ జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తియే స్వరూపముగా కలిగిన పరమాత్మ యొక్క ధీర ధీయుడు ఆ పరమాత్మ ఏం చేశాడు ధీర రూపాన్ని నిజిత్య సో రూపములను తయారు చేశాడు నిర్మాణం చేశాడు రూపములను నిర్మాణం చేసి నామాన్ని ఆ రూపముల నుంచి పెట్టి సో పేర్లను పెట్టి అభిమను ఆపితే ఆ బ్యాలను పలుకుతో కూర్చొని ఉన్నాడు అని చెప్పారు కాబట్టి ఇక్కడ దాంతో ప్రవేశం మాట లేదు ప్రవేశం మాట లేకపోయినా ఎవరు సృష్టించారో వాడే రూపభో నిర్మాణం చేసి వాడే వాడికి పేర్లు పెట్టారు అని చెప్పారు కాబట్టి పరమాత్మయే దాని జగత్తు లోపల ఉన్నాడు పేర్లను పరుగుతూ కూర్చున్నాడు ఉంది నివేశం మాట సరే నేను పోగొట్టాను పేర్లను పనికి ఎవరు మీరు ఇప్పుడు ఎవరో పలుకు పలుకుతున్నారు కదా మీరు ఆ కదా ఇది హిమ పర్వతము ఇది గంగా వీళ్ళు రాముడు వాడుకృష్ణుడు అది పేర్లను పలుకుతున్నారు కదా ఎవరు పలుకుతున్నాడు అనుకుంటున్నారు ఎవడైతే ఈ నా హిమోపములన్నిటిని సృష్టించి పేర్లను పెట్టినో వాళ్ళే ఆ పేర్లను ఇప్పుడు పలుకుతున్నాడు మీరేమనుకుంటున్నారు ఆ పరమాత్మ నెటినే సృష్టించి పేర్లను పెట్టాడు జీవులు పొడుగుతున్నారు అనుకుంటున్నారేమో లేదు జీవులేమి వాళ్ళు పెట్టలేదు జీవులనే వాళ్ళు ఏమీ లేడు ఇప్పుడు నేను అన్నాను అది చెట్టు అన్నాను ఓకే ఆ చెట్టును సృష్టించింది ఎవరు పరమాత్మ ఆ చెట్టును సృష్టి ఆ రూపాన్ని సృష్టి ఇప్పుడు ఆ రూపాన్ని సృష్టించింది ఎవరు పరమాత్మ దానికి చెట్టు అని పేరు పెట్టింది ఎవరు అది చెట్టు అని ఇప్పుడు అంటున్నది ఎవరు అండి కాబట్టి అట్టి ఇక్కడికి ఆ పర్వాలేండి ఎంత దూరేటండి బాబు ప్రవేశించాడు పర్వాలి రూపాన్ని విధించే ధీర ధీర అంటే బుద్ధి చెప్పే బుద్ధి ఉండాలి ఇది సఫష్టి బుద్ధి శక్తి స్వరూపులను పరమాత్మ సకల రూపములను నిర్మాణం చేసి వాటికి పేర్లను పెట్టి ఆ రూపముల లోపల దూరి అన్ని బ్లాకెట్లు పెట్టుకోవచ్చు ఆ పేర్లను పలుకుతూ ఉన్నారు పేర్లను వాడే పలుకుతున్నారు ఎందుకని చేయవచ్చు వాచోహ వాచ వాస్తవనకాలుండే శక్తి పరమాత్మలే కదా రోల్ పురుషు నోత్సం ఈ మూడు జాము లేక అన్ని వర్ణ వర్షాలతోటి స్థల వృషాలతోటి వడ్డీ చేసి దిగు దువ్వు దిలిపేసి తప్పే పురుషోత్తమం అంత జటిలమైన సూత్రం అనేదానికి ఎంత భావపడిస్తున్న నేను తెలుగులో బలంగా రహియాన్ని అనిపిస్తోంది నాకు ఏ జీవుడు అంటే సమస్య నుంచి శక్తి స్వరూపడకు పరమాత్మ రూపములను అన్నింటినీ నిర్మించి పేర్లను పెట్టి వాటిని పడుకుతో కూర్చున్నాలో అభిపదం తర్వాత ఎన్నో బందేల వంచాలా చక్కటంగా ఉంటారు మీరు చూడండి ఒక మహర్షి ఉన్నాడు ఆయన చూశారు చూస్తే ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ హీ గర్ల్ ఫ్రెండ్ ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ అంటారు కదా అప్పట్లో ఉండి సో ఒక యంగ్ మ్యాన్ అండ్ ఒక గర్నల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ జట్టా మసాలా వేసుకుంటూ కబడ్డీ ఆ పక్కన నుంచి ముసలాయన ఆ కట్టెని పట్టుకుని చక్కసలా అడించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు మీరు ఏం ఎంత పోయి ఇస్తుండీ ఎంత దొంగ వేషాలు వేస్తున్నావు ఎంత హైడెన్సిటీ చేసేస్తున్నావు ఆ యంగ్ మ్యాన్ రూపంగా నువ్వే ఉన్నావు వారి గర్వ ఫ్రెండ్ రూపంగా కూడా నువ్వే ఉన్నావు నువ్వు ఎంత దేవాలతో కూడవి ఆ యంగ్ పీపుల్గా ఉండి జట్టా వేసుకుని తిరుగుతూ ఆ పక్కనే మళ్ళీ వేషం మార్చేసి ముసలివారిగా తయారయ్యి కట్టె పచ్చుకుని నడుస్తున్నావు వేషాలు వేస్తున్నావు వంకుమార ఉత్తరా వై కాబట్టి ఇప్పుడు ఆ కుమార దేహంలో ప్రవేశించింది ఎవరు కుమారీ దేహంలో ప్రవేశించింది ఎవరు ఆ ముసలివాడి రూపంగా ఆ ముసలివాడి దేహంలో ప్రవేశించింది ఎవరు చెప్తారు మరి సంకరణ సో కాబట్టి ఎవరో మళ్ళీ జీవులో హున్నాడు వాడు ప్రవేశించాడు అని చెప్పేందుకు అవకాశమే లేదు జీవుడనే వాడు ఉంటాడు మీకు ఇంట్లో రహస్యం చెప్పాను చూడండి దేవుడు వేడు జీవుడు వేడు అంటే వాడు ద్వైటి దేవుడు ఉన్నాడు జీవుడు ఉన్నారు వేరు వేరుగా ఉన్నారు అంటే ద్వైటి దేవుడు లేడు జీవుడే ఉన్నాడు అంటే నా స్థితి జీవుడు లేడు దేవుడే ఉన్నాడు అంటే అద్వైతి ఓకే దేవుడు ఉన్నారు జీవుడు ఉన్నారు వాడు విడివిగా ఉన్నారు అంటే ఆస్తి వాడు ఆస్తి జీవుడు ఎవరూ లేడు దేవుడు మాత్రమే ఉన్నారు అంటే అశ్వైతులు కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా మీరు ఆస్తికుల నాస్తికులా అనేది మీరు ఏం చెప్పాలి మేము అందు కాదండి మేము అద్వైతుల ఫోన్ చెప్పాం అద్వైత వాదులమని చెప్పకూడదు అద్వైతుల్లో ఫోన్ కుర చిత్రిపద్ర అంటే మొట్టమొదట ద్విపద రెండు కాల ప్రాణులను సృష్టించాను రెండు కాల అంటే మనుషులు మనుషులను మొట్టమొదట సృష్టించాను అని ఏమో తోట ఉంటారు అక్కడ కూడా సృష్టించి దాంట్లో ప్రవేశించాను ఇత్యాది ఉంటుంది రూపం రూపం మంత్రం నా ఇది రూపం రూపం కఠోపించారు తి రూపము రూప వ్యవహరా రూపంలో కూడా ఉంది పరమాత్మ ప్రతి రూపమునకు తగ్గట్లుగా ప్రకటన లేదు ఇది ఎలా ఉందంటే మన మట్టి ఉందండి ఈ మట్టి ఏం చేసిందో కుండ దగ్గరికి వచ్చేది కుండ రూపంలాగా కుండ రూపాన్ని సంపాదించండి పిడత దగ్గరికి వచ్చి పిడత రూపాన్ని వేస్తుంది మూకుడు దగ్గరికి వచ్చి ముక్కుడు రూపాన్ని వేస్తుంది వచ్చి బాల రూపాన్ని వేసుకుంది ఎవరు మట్టి అదేవిధంగా ఈ పరమాత్మ ఉన్నాడే మనిషి దగ్గరికి వచ్చి మనిషి రూపం వేసుకున్నాడు పశువు దగ్గరికి వెళ్ళి పశువు రూపం వేసుకున్నాడు ఇలాగ ఏ రూపం ఉంటే ఆ రూపానికి తగ్గట్టుగా తయారయ్యి హైడెన్ సిక్ ఆట ఆడుతున్నాడు అని కథంలోనూ గృహదాల్లోనూ కూడా చెప్పారు ఇంత అలా చెప్తుంటే నా పరాధర్ కానీ పరమాత్మ కంటే పరమాత్మకి ప్రవేశం కాదండి పరమాత్మ కంటే భిన్నంగా జీవుడనే వాడు ఒకడున్నాడు వాడు ప్రవేశించారు అనే మాటలున్నదే ఇది సుందరవారము కోసం ఇది మళ్ళీ క్లాస్లో దేటి చేస్తాం శాతి శాంతి శాంతి ఏం శ్రీ ఓ హే ఓం దే